కీర్తన నాలుగు వందల డెబ్భై మూడు కేయమేమీ లేదు జగమింత రుచికరమే మాయావికారమిది మన శెట్టిరోసును కాయధారణములింపు కాంతల భోగములింపు ఆయతమై వారి ఆహారాలింపు సోయగపు కన్నులను చూచేటి వేడుకలింపు చాయ మనసొడబడి సమ్మతించితేనూ పలుకులెల్లా నింపు భావములెల్లా నింపు చెలరేగి తమ తమా చేతలింపు జలమల సంగతుల సహజములవియింపు ఒలిసి తమ మనసులోడబడితేను తగిన జన్మములింపు సమచక్కదనాలింపు జగతి వారికి వారి జాతులింపు నిగిడి శ్రీ వెంకటేశీ మహిమలేయి వగరులేక మనసొడబడి ఉంటేను